శ్రీ గురుభ్యో నమరే ఓం ఎస్ నిశ్వసి యాభ్యోిలం జగదేతమహం వందేష్ఠమహేశ్వర వివేకే జాగ్రతి సతి దోషదర్శనలక్షణే కథమారబ్ధకర్మాపి <rôle à déc> <palélan ici> ఛాజనష్యైష దోషోతో నేకవిధం ఇచ్చా నిా చ ప్రారంభమి త్రివిధం స్మృతం విద్యారాయణ స్వామి కొంచెం చేదస్తంగా చర్చలో పడ్డారు చర్చ ఏంటంటే జ్ఞానికి ఉండగా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఉంటుందని చెప్పాలి మీరు లేకపోతే ప్రమాదం ఏంటో తెలుసుందండి జ్ఞానికి ప్రారంధ కర్మ లేదనుకోండి వెంటనే అలా జ్ఞానం వేయిస్తూనే టార్మల్ లోకంలో జ్ఞానులు అనేవాళ్ళు ఎవరు ఉండరు అజ్ఞానులే ఉంటారు అప్పుడు అజ్ఞానులే పాఠం చేస్తారు జ్ఞాన వాడు బతికుండడానికి వీలు లేదు అని ఒక విద్యూరమైన పరిస్థితి నిర్మాణం అజ్ఞానులు పాఠం చేస్తారు దాంట్లో సందేహమే లేదు కానీ అజ్ఞానులే పాఠం చేస్తారు మాత్రం కరెక్ట్ కాదు అక్కడక్కడ తెలుసున్న కూడా పాఠం చేస్తారు కాబట్టి ఆ పరిస్థితిని రక్షించడం కోసం జ్ఞానికి కూడా ప్రారంభ కలవ ఉంటుంది అని చెప్పక తప్పదు మరైతే ఈ సుఖ దుఃఖములు కలవాడు సంసారి కదా సుఖీ దుఃఖి అంటే సంసారికే బరువు పేరు కాబట్టి ఇప్పుడు ఏమైంది జ్ఞాని కూడా సుఖీ దుఃఖీ అయినాడు కదా కాబట్టి మరి సంసార అవుతాడా అని దానిపైన శంక కాబట్టి ఈ రెండు ఆపోజిట్ పరిస్థితులను మీరు నిర్వహించాల్సి ఉంటుంది జ్ఞాని ఇంకా బతికుంటాడు కాబట్టి సుఖ దుఃఖముల యొక్క అనుభవం ఉంటుంది అని నిలబెట్టుకోవాలి జ్ఞాని సుఖ దుఃఖములకు అతీతంగా ఉండడం అన్నది ఆయన సహజ లక్షణం అనేది కూడా నిలబెట్టుకోవాలి ఈ రెండింటినీ మనల్ని ఉంటుంది కొంచెం తగ్గించాలి రీసౌండ్ వస్తుంది కాబట్టి ఈ రెండు పరిస్థితులను ఆయన కుషీ పడుతూ ఉన్నారు ఓకే జ్ఞానికి భోగములం ఇచ్చే ఉంటుందా ఉండగా అంచేతనే లైక్స్ అండ్ డిజ్లైక్స్ వేరు అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ వేరు అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ ఉంటే సంసారి లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉన్నంత మాత్రాన సంసారి అయిపోదు ఓకే ఇప్పుడు ఉదాహరణకి మీకు కాకరకాయ కూర మీకు ఇష్టమేనా అని అడిగారు అనుకోండి అదే నాకు చేతి ఇష్టం ఉండదండి నేను కాకరకాయ కూర ఇష్టపడను వంకాయ కూర అయితే పర్వాలేదు అని చెప్పారనుకోండి ఇప్పుడు కాబట్టి ఆ కారణంగా ఆయన జ్ఞాని కాదు అనకూడదు ఓకే వంకాయ కూర ఉంటే కానీ భోజనం కుదరదు అంటే వాడే అజ్ఞానం కాదు కాబట్టి లైక్ అండ్ డిస్ లైక్ తప్పు కాదు అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ అనే తప్పు అంచేతనే కర్మయోగ సందర్భంలో ఈ తేడాను గమనించకుండా లైక్స్ అండ్ డిస్ లైక్స్ ని అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ వీటి మధ్య ఉండేటువంటి తేడాన్ని గుర్తించకుండా వ్యాఖ్యానం చేసిన సందర్భంలో తప్పులు వస్తాయి కాబట్టి తన ప్రశ్నని విడిచిపెట్టమంటే లైక్స్ అండ్ డిస్ లైక్స్ ని విడిచిపెట్టమని కాదు అర్థం ఎందుకంటే లైక్స్ అండ్ డిజ్లైక్స్ విడిచిపెట్టడం అనేది కుదరడం అవి ఉంటాయి చేదుగా ఉన్నది డిజ్లైక్ చేయొద్దు అంటే కుదురుతుందండి నాలుగు డిజ్లైక్ చేస్తుంది కాబట్టి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఈజ్ నాట్ ది ఇష్యూ అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ ఇస్ ది నేను చూశాను కర్మయోగాన్ని లైక్స్ అండ్ డిస్ లైక్స్ అనే మాటతో వ్యాఖ్యానం చేసి వాళ్ళని చాలా మందిని చూశాను వాళ్ళు విడివిడి జ్ఞానం లోతుగా ఆ క్లారిటీ అండర్స్టాండింగ్ రావాలంటే చాలా అనుభవం కావాలి చాలా తపస్సు చేయాల్సి ఉంటుంది ఊరికే పుస్తకంలో ఉన్నది ఎక్కడో విన్నది చిలక పలుకులుగా చెప్పి వెళ్ళి ఆ ధ్యాన్స్ ఉంటుంది ఆ సూక్ష్మమైన విషయాలు తెలియకుండా పోతాయి మంచిది కాబట్టి జ్ఞానికి లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉంటాయా ఉండవా అన్న ధోరణులో పోతున్నాడు ఆయన అంటే ప్రారంధ కర్మాధేవిగా ఉంటాయండి మరి లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉంటే వాడు జ్ఞానం ఎలా అవుతాడు అంటే పర్వాలేదు నైష దోష అని అలా ఆ శ్లోకం అది ఓకే దాని పూర్వవరంగా అది నైష దోషో విధం ప్రారంధ్యతే ఇచ్చాపరేచ్ఛా చ ప్రారంభం త్రివిధం స్వం నా ఎోషవిధం ప్రారబ్ధం వీక్ష్య ఇచ్చా పదేచ్ఛా ఇచ్చా ప్రారంధం త్రివిధం అనదా అనగా జ్ఞానికి ఇష్టానిష్టములు ఉండు తప్పు కాదు ప్రారంభముధం అనేక విధములుగా తే తెలియబడుతున్నది ప్రారం అనేక విధాలుగా ఉంటుంది అజ్ఞానికు ఉండే ప్రారంభము జ్ఞానికుండే ప్రారంభం ఒక్కలాగే ఉండక్కర్లేదు కాబట్టి ప్రారంభంలో తేడాలుంటాయి కనుక ఆ ప్రారంభాన్ని బట్టి జ్ఞానికి కూడా ఇష్ట అనిష్టములు అంటే ఇది ఇష్టము ఇది అది అనిష్టము ఇప్పుడు కారణం ఎక్కువ వేశారనుకోండి నాకు కారణం ఎక్కువ ఇష్టం కాదు అంటే వాడు అజ్ఞాన ఇవ్వతాడు ఆ మాత్రం చేత లేకపోతే నా జమో వెల్లుదిపై ఇష్టం కాదు అంటారు ఏమిటి మీరు ఇష్టానుష్టాల గురించి మాట్లాడుతున్నారేమిటి మీరు జ్ఞానులు కదా వెల్లుదిపై పచ్చలు చేసినా కూడా మీరు తినేయాలి కదా అని అనర్థ అలా కాదు కాబట్టి ఈ సంసారుల ఇష్టానుష్టముల వంటివి కాదు ఇవి సంసారులకి ఇష్టానిష్టములు ఉంటాయి తర్వాత ఆసక్తి ద్వేషములు ఉంటాయి రాగద్వేషములు ఉంటాయి రాగద్వేషములను డిసిపి పాయింట్ అయ్యి అంటున్నాయి అండ్ డిజ్లైక్స్ అని మీరు ట్రాన్స్లేట్ చేస్తే అది చాలా తక్కువ ఉంటుంది ఒక ఆయన అలా ట్రాన్స్లేట్ చేశారు రాగద్వేషములు అంటే లైక్స్ అండ్ డిజ్లైక్స్ అని ట్రాన్స్లేట్ చేశారు రాగద్వేషములు ఉండకూడదు ఉంటుంది శ్లోకంలో తయోర్ణ విషమాగచ్చేది పరిపంథివు ఈ రాగద్వేషములు శత్రువులు అని ఉంటుంది దానికి ఇంగ్లీష్ లో అనువాదం లైక్స్ అండ్ డిస్ లైక్స్ అంటే ఒక ఆయన అడిగాడు ఏమంటే నాకు కారం డిజ్లైక్ అండి ఉంటే లైక్ అండి అవి ఇప్పుడు శత్రువులు ఉంటారా నాకు అని అడిగాడు చాలా కరెక్ట్ అది కాబట్టి అలాగే లైక్స్ అండ్ డిజ్లైక్స్ ఇప్పుడు దుర్వాసన వస్తుంటే ఎవరికండి లైక్ ఉండేది దుర్వాసన మీద అందరికీ డిస్ లైక్ ఏ దుర్వాసన నేను ఇష్టపడను కాబట్టి వాడు రాగద్వేషముల వశయంలో వెళ్ళిపోతాడా అలా వెళ్ళిపోడు కాబట్టి రాగద్వేషములను లైక్స్ అండ్ డిస్ లైక్స్ ట్రాన్స్లేట్ చేయటం ఫండమెంటల్లీ రాంగ్ అంతేతనే మహాత్ములు అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ అని ట్రాన్స్లేట్ చేశారు అది కరెక్ట్ కాబట్టి లైక్స్ అండ్ డిస్ లైక్స్ మాత్రాన అది జ్ఞానికి తప్పేం కాదయ్యా ప్రారంభము అనేక విధాలుగా ఉంటుంది అనేక విధములు అంటే మోర్ దాన్ వన్ ఉంటుంది అని అర్థం ఇక్కడ మూడు చూపిస్తున్నాడే రెండైనా అనేక అనే ఉంటుంది మూడైనా అనేక అని సంస్కృతిలో అలా ఉంటుంది వ్యవస్థ తెలుగులో అనేక అంటే యాభై వందలు ఉంటాయి అనమాట సంస్కృతంలో మోర్ దాన్ అయితే అనేక అంటారు ఇక్కడ మూడు ఉన్నాయంట నూట మూడు ఇచ్చా కోరిక అనిచ్చేషము పరేచ్ఛ ఇతరుల ఇతరుల కోరిక అని ప్రారంధం ప్రారబ్ధము త్రివిధం మూడు విధములుగానున్నదని స్మృతం చెప్పబడినది జ్ఞానులకి అజ్ఞానులకి తేడా ఏమిటండి జ్ఞానులకి అజ్ఞానులకి ఇచ్చా అనిచ్చ ఉంటాయి ఇచ్చ అంటే డిజైర్ అనిచ్చ అంటే రిపల్షన్ ద్వేషం ఉంటాయి జ్ఞానులకి అనుండవు నా సహజ ధోరణలో ఉంటే తర్వాత మరి ఆయన డెవలప్ చేస్తాడో తో జ్ఞానులకి పరేచ్ఛయే ఉంటుంది పరీక్ష స్వామీజీ మీకే కూర ఇష్టమో అని అడిగారు అనుకోండి ఇంకే నేను దృష్టాంతం కోసం చెప్పాను అంటే మీరేం కూర చేశానో చెప్పండి అంటే వంకాయ కూర చేశాను నాకు వంకాయ కూర ఇష్టం దాన్ని ఏమంటారు పరేచ్ఛ అంటారు దాన్ని చేపలు పూసుకుని వాళ్ళకి అన్వయించబోటేషం చేశాయండి ఇంకా విటిందీ అపరీక్షలో పోతూ ఉంటుంది జ్ఞానికి అంతే తప్ప జ్ఞానిని ఏమన్నా మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటే మీకు ఇష్టమైన అని అడిగారు ఇంక ఇష్టం కాదా అన్నాను అనుకోండి అయితే మరి మీరు రాగద్వేషములు కలవారు అని పెట్టకూడదు ఫార్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఎవరికే ఇష్టం ఉండదు కాబట్టి ఆ రకంగా వాటిని వ్యాఖ్యానం ఇంటెన్స్ అటాచ్మెంట్ అండ్ ఇంటెన్స్ రిపల్షన్ ఇవి జ్ఞానులకు ఉండవు ఇది సంసారంలోకే ఉంటాయి ఇచ్చ జ్ఞానుల యొక్క ఇచ్చ ఉన్నట్టు ఎప్పుడైనా జ్ఞానులకి రిపల్షన్ అంటూ ఉండదు వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూ ఉంటారు ముళ్ళు ఉంటే దాంట్లో నడుస్తారా జ్ఞానులు కూడా ముళ్ళు ఉన్నప్పుడు పక్కకి వెదుతారు తప్పుడు ముళ్ళలోకి వెళ్ళిపోవడం కానీ జ్ఞానుల ఎదల జ్ఞానుల ఎందు మీకు ఏదైనా ఇచ్చ కనపడితే అది వారు పని కట్టుకుని చేసిన ఇచ్చ కాదది అది పరేచ్ఛ అంటే ఇతరులు అలాగంటే సరే అంటారు ఆయన జ్ఞానులు అలాగే సరే అంటారు ఇప్పుడు ఒక ఆయన కారులో వచ్చారు గాయత్రీ స్వాములు వారు గాయత్రీ స్వాములు వారిని ఒక ఆయన దిగారు బందర్లో వాళ్ళ గొప్ప మహాత్ముడు ఆయన ఆర్థడాక్స్ దండస్వామి ఆయన కారులో దిగారు ఎవరో ఇన్వైట్ చేశారు ఆయన ఇన్వైట్ చేసేదో సహజ పాపం ఆయన సరే వస్తానని ఒకలేసి వీళ్ళు కారు ప్రొవైడ్ చేస్తే కార్ దిగారు ఈ రోజుల్లో పీఠాధిపతులు వాళ్ళు కారులు పెట్టుకుంటారు ఆయన సింపుల్ గా ఉండేవారు పాపం ఆయన పీఠాధిపతి కాదనుకుంటారు గాయత్రి స్వాముల వారని పేరు పీఠాధిపతి ఏం కాదు అయితే చిన్న పీఠం ఉండకూడదు కారులో దిగారు ఆయన దిగితే ఎవడదో కాదు దిగి కారులో దిగారు ఒక బృహస్తి ఏమన్నా అంటే యానారూఢం వ్యతిని దృష్టి స్నానమాచరే ఎత్తనో శ్లోమో ఈ శ్లోకాలు మీరు ఎలా కావాల్సిందే చెప్పచ్చు మీరు ఎలా కావాల్సిందే అలా చెప్పచ్చు మీరు ఉల్లిపోయే పగోటిలు తింటున్నారు అనుకోండి ఆపద్ధర్మంగా ఉల్లిపోయే పొగోటులు తిన్నా తప్పు శ్లోకం చెప్పచ్చు ఎదరవాడు ఉల్లిపోయే పొగోడులు తీసుకున్నాడు అనుకోండి ఉల్లిపాయ పొగోటులు తిన్నవాడు రౌరవ నరకంలో పడతాడు అని శ్లోకం చెప్పచ్చు మీరు ఎలా కావాల్సిందో అలా చెప్పచ్చు ఈ శ్లోకాలన్నీ అలా వచ్చినవి ఈ కస్టమ్స్ అన్ని అలా వచ్చిన ఈ పురాణిక్ సోకాడ్ స్మృతి ఇవన్నీ కూడా అలా వచ్చిన కాబట్టి ఆ మహాత్ముల్ని ఆ దాంట్లో ఇరికెంచుకోవడం ఆయన గాయత్రి స్వామి అప్పుడు ఎవళ్లతో కోపం వచ్చింది ఇంకో హళ్ళు ఆయన శ్లోకం చెప్పారు వ్యతినిందకం గృహస్థం దృష్టి సత్యాల స్నానం ఆ చరిత్ర ఆయన శ్లోకం అది దానికి దానికి సరిపడదు ఇప్పుడు సత్యాల స్నానం చేసేవాళ్ళు ఎవళ్ళు లేరు సత్యాల స్నానం అంటే కట్టుబొట్టలతో వెళ్లి స్నానం చేయాలి పిచ్చి కుదిలిందంటే ఇవ్వగే ఉంటుంది కట్టుబొట్టలతో వెళ్లి స్నానం చేయడానికి స్నానికి యోగ్యమైన బట్టలు ధరించి స్నానం చేస్తారు కానీ కట్టుబట్టలతో స్నానం చేస్తారు ఏదో ఇలాగే ఉంటాయి కాబట్టి ఈ పరేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది మహాత్ములకు ఉండేది పరేచ్ఛయే కాబట్టి వారి ప్రారంభమును ప్రాగముల కేటగిరీలో మీరు పెట్టవచ్చు అని తాత్పర్యం ఏదో చర్చ దీన్ని కొనసాగి మొత్తాన్ని దీన్ని ఊహించి ముందుకు వెళ్ళాలి ఎనగా జ్ఞానికి ఇష్టానిష్టములు ఉంటుటా దోష తప్పు నా కాదు ఎల ఎలగా ప్రారంభం ప్రారబ్ధము అనేక విధము అనేక ప్రకారములుగా ఉన్నదిగా ఈ తెలియబడుతున్నది ఇచ్చా కోరిక అనిచ్చాద్వేషము మరి ఇచ్చా మరియు ఇతరుల ఇచ్చా అని ప్రారంభం ప్రారంధము వివిధ మూడు రకములుగా ఒక పని చెప్పబడి మీరు మీరు తెలుసుకోవాలి అందుకోసం చెప్తున్నా మీరు ఆ పురాణములు స్మృతులు వాటన్నిటినీ బాగా లోతుగా దాంట్లో ప్రవేశించేసి బాగా స్టడీ చేసేసినప్పుడు దాంట్లో ఉండే లొసుగులు తెలుస్తాయి మీకు సంస్కృతం రాకుండా ఎవరు చెప్తూ ఉంటే మీకు దాంట్లో ఉండే లొసుగులు మీకు ఏదో నా సమస్య ఏంటంటే నా ప్రివిలేజ్ నేను అనుకోవట్లేదు నా సమస్య నేను అనుకుంటున్నాను నా సమస్య ఏంటంటే దీంట్లో ఉండే లొసుకులన్నీ నాకు కళ్ళకు కట్టువచ్చినట్టు కనపడుతూ ఉంటాయి ఎందుకంటే అవన్నీ నేను చదివేసి బలించేసి బొగ్గలు పెట్టేసి నేను ఇప్పుడు పాఠం ఇస్తున్నాను కనుక మరి ఇదెందుకు అలా ఏంటంటే నా ప్రారంభం కాదు అది అది పరేక్ష భగవంతుడు నాకు అలా పెట్టాడు శివపురాణం అంటే ఊళ్ళో వాళ్ళందరూ తిరిగి అయిపోతారు నేను తిరిగి అవ్వను ఎందుకంటే దాంట్లో ఉంటే లుసుగులు దాంట్లో ఉంటే మంచి లుసుగులు కూడా నాకు బాగా తెలుసు అంటే అటు మీ పేరు పుస్తకం పేరు అని చెప్పి నేనేమీ తెలియను దిస్ ఇస్ మై ప్రాబ్లం ఓకే మీకు అర్థమైంది కదా విషయం నైో నైము ఇచ్చానిచ్చా పరేక్ష ప్రారంభం త్రివిధం స్మృతం ఇక్కడ డోలు ఉన్నాయి ఈ ఈ సందులో డోలు ఉన్నాయి నేను పాఠం చేస్తూ ఉంటే నన్ను అవి కుడుతూ ఉంటాయి బట్ ఎడ్యుకేషన్ ఇంటికి అది లేనికే ఉంది వాటికి రాయడం యాప్టివ్ ప్రెసర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అన్నమాట అవలా కుడుతూ ఉంటాయి అది తప్పించుకున్నా వాటిని తప్పించుకోలేరు అవలా కుడుతూనే ఉంటాయి మీకు మళ్ళీ పని పెట్టినట్టున్నాను నేను రాసుకుంటే కొంత కవర్ అవుతుంది అవును నడిపించమంటే నడిపించేస్తాను మార్కెట్కి వెళ్ళి అక్కడ ఇక్కడ ఉంటే నాకు ఇవ్వండి ఇది అక్కడ పెడితే మీకు ఉన్నాయి కదా ఆ బెస్టండ్ కొన్ని ఉంటాయి దాకానంద ఆశ్రమంలో వాళ్ళు ఏదో వ్యవస్థ చేశారు దాంతో నోల బాధ లేకుండా పాఠం నడిచింది ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది వ్యవస్థ చేసే నాకు కనుక అవశ్యం భావి కా ఈశ్వరేనా ఇవ్వలేదు మీ మళ్ళీ ఇంకో సమస్యలు ఏవెట్టుకున్నారు ఇవన్నీ కన్వర్షనల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మీరు చేసిన కర్మను బట్టి వస్తుందా లేకపోతే ఇస్తే వస్తుందా అలాంటి ప్రశ్నలకి ఎక్స్క్లూజివ్ ఆన్సర్స్ ఉండవు మీరు చేసిన కర్మలు బట్టే వస్తున్నాయి సుఖము కాదు అని అలా అడిగితే అలా చెప్తాం ఈశ్వరుడు ఇస్తే వస్తుందా ఈశ్వరుడు ఇస్తేనే వస్తుంది మరి అదే అయ్యా కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనం చిక్కుకోకూడదు అప్పుడు మీరు ఏమన్నది చేసిన కర్మను బట్టే వచ్చింది అని చెప్పారు అయితే మరి ఈశ్వరుడి ఒక్క ఎందుకు ఇంక ఈశ్వరుడికి డెఫినేషన్ ఏమిటంటే కర్మ ఫల దాత అనేది మీకు ఈ లోకంలో ధర్మం పేరుతో ఏదో ప్రచారాలు చేస్తూ ఉంటారు చూసారా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా ఎరుగురు ఒకవేళ ఒకటో ఎదుగున్నా వాటికి ఖర్చు పెడతారు సై చెప్పడం వాళ్లకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే వినేవాళ్ళు ఆలోచించే వాళ్ళు కాదు వాళ్ళు ఏ ప్రశ్నలు వేయరు ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది ఇక్కడ ఈయన ప్రశ్న ఒకటి వేశారు కర్మఫలము ఇప్పుడు ప్రారంభం గురించి కదా మనం మాట్లాడుతూ ఉంటాము దుఃఖములు ఎలా వస్తాయి ప్రారంభాన్ని బట్టి వస్తాయి అదే అప్రంథము వినముడు అదొక బాధ్యత మరి ప్రారంభాన్ని బట్టి వచ్చేస్తే శుభముఖములు ఇంకా అది ఈశ్వరుడు యొక్క ఈశ్వరత్వములకు భంగము అని కానీ ఓ శంక ఆ శంక చేసుకుని వచ్చేసిందిగా మీరు బయటకు ఎందుకు వెళ్ళి ఒక అయ్యో మీరు లోపలికి వెళ్ళి వచ్చేసారేమో అనుకున్నాం చూడలేదు ఇది వచ్చేస్తే ఇద్దరు వచ్చేసరి పర్వాలేదు మంచిది ఇక్కడ శనికేమిటంటే ప్రారంభం వల్లనే సుఖ దుఃఖములు వచ్చే మాటైతే ఇంకా ఈశ్వరుడు అనవసరం అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం అంటే ఈశ్వరుడి దాడి తీసేసినట్టయితే అని ఈ సమస్య మీకు ఈ లోకంలో ప్రచారంలో ఉండే ఈ రెలిజియన్ ఒకటి మ్యాచ్ చేస్తుంటారు జనులు ప్రాక్టీస్ చేసే రెలిజియన్ ఏదో ఉందో దాంట్లో కూడా ఈ సమస్య వస్తుంది ఇప్పుడు ఈశ్వరుడు మీ కోరికను మీ యొక్క యోగ్యతను బట్టి మీరు చేసిన కర్మల్ని బట్టి తీరుస్తాడా లేక మీకు యోగ్యత లేకుండా కూడా తీర్చేస్తుందా యోగ్యత ప్రకారమే చేసేమంటే మనకి ప్రార్థనలు పూజలు ఇవ్వలేందుకు కాబట్టిలాంటి ప్రశ్నలు వాళ్ళు వేసుకోడు ఇలాంటి ప్రశ్నలు మేమే వేసుకోడు ఇంగ్లీష్ లో గ్రేస్ అనే పదం ఉంటుంది దాన్ని కొంతమంది వేదాంతులు అధికారి వాడుతున్నారు గ్రేస్ ఈశ్వరాశి గ్రేస్ ఈశ్వరాశి గ్రేస్ అని పొందిన నుంచి సాయంకాలం గ్రేస్ అంటూ ఇంగ్లీష్ లో ఇది ఇంగ్లీష్ వేదాంతం నన్ను జయేంద్ర సరస్వతి గారు నాతో పెట్టారు ఇప్పుడు లేరు ఆయన ఆయన బ్రహ్మలీనులు అయినారు ఆయన నాకు పేరు పెట్టారు ఆ పేరుంటే ఇతను ఇంగ్లీష్ వేదాంతము అని పేరు పెట్టాడు కాబట్టి వేదాంతం ఏంటి వేదాంతం ఈశ్వరాచ గ్రేస్ ఈ గ్రేస్ అనే పదము దాని ఆరిజిన్ దాని మీనింగు మీరు అక్స్ డిక్షనరీకి దానికి వెళ్ళి చూసినట్లయితే యోగ్యత లేకున్నా ఈశ్వరుడు చూపించేటువంటి అనుగ్రహములకు గ్రేస్ అని పేరు దాంట్లో అయోగ్యత లేకున్నా అనే మాట ఉంటుంది అంటే అయితే గ్రేస్ మార్క్స్ దైట్ వర్డ్ క్యాన్సర్ దట్ ఈజ్ వర్డ్ గ్రేస్ మార్క్స్ అంటే వారికి ఆ మార్కులు ఉండవు అయినా ఇస్తారు ఎన్టీ రామారావు గారు కారులో వెళ్తుంటే వీళ్ళు రోడ్డు మీద ఆపేసి ఆయన్ని జరావు చేసేసి సరే కానివ్వండి మూడు గ్రేష్ మార్కులు ఇస్తాను అని అంటే జిందాబాద్ జిందాబాద్ అనేది లేచి అందరూ ప్యాస్ అయిపోయారు ఏది పదవ తరగతి పదవ తరలి మూడు గ్రేష్ మార్కులతో పేసైపోయారు కొన్ని వేల కాబట్టి దేవుడికి పూజలు చేసేస్తే మీకు గ్రేష్ మార్క్స్ లాగా అని ఆ సెన్స్ ఉన్న గ్రేస్ అనే వాళ్ళు అన్డిజర్వింగ్ బెనిఫిట్ అనే అర్థం ఉంది దాంట్లో ఆ పదం అలాంటిది మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసుకుంటే తెలుస్తుంది మీకు నన్ను ఎవరిలో అడిగారు ఈశ్వరా గ్రేస్ వస్తున్నాను అడిగారు నేను చెప్పాను గ్రేస్లో ఏం కావండి ఎవరిలో అర్హత ఉంటున్నాం వస్తుందని చెప్పాను అంటే అది ఆయన ఇలా చెప్పాను ఇలా చెప్పాను మళ్ళీ నాకు ఇదో సమస్య అంతేంత కాన్షియస్ గా ఉండాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి దీన్ని ఎలాగ నిర్వహించడం లేదు సో ఆయన విద్యార్థి ఆయన ధోరణలో ఆయన దాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఇష్యూని ఎలా నిర్వహిస్తున్నారంటే ఇప్పుడు ప్రారంభమంటే చేసిన కర్మ యొక్క ఫలము తప్పకుండా ముచ్చి తీరుతుంది కాబట్టి ఈ అవసరం లేదు అని కోక్షం అది తప్పకుండా వచ్చి తీరుతుందని చూసివాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు అవసరమే అని సిద్ధాంతం సరిపడిందానికి అంటే అక్కడికక్కడ సర్దుబడి చూసుకోవటమే అంతే అది శ్లోకం అర్థమేమి పెట్టము కర్మా కర్మా గురిజంటు ఇదే విటము దశ్వర ఇస్ నాట్ రిక్వైర్ పురోపక్ష దట్ ఇవేటబిలిటీ ఈశ్వరీ అండ్ ఫోర్ ఈశ్వరా హెజ్ అది దానికి సపోర్ట్ అది శ్లోకం చూసుకోండి దాని గురించి మాకు పెద్ద దీంట్లో ఇష్యూ లేదు నన్ను ఎవరు నీకే ఇష్యూ లేదు లేవా అని అడిగారు లేవని చెప్పా అడితే భేదం అంతా కూడా కలిసిన ్రాహకులు గ్రాహ్యము అనే భేదం అంతా కూడా కల్పిటం జగత్తు కల్పితం అంటే అర్థమేటో తెలుసు అండి సుఖ దుఃఖములు కల్పిటం అని అర్థం జగత్ అంటే సుఖదులేనండి అవన్నీ కల్పితాం దానికి ప్రూఫ్ నువ్వే ప్రూఫ్ మన ఇది వేరే ప్రూఫ్ ఏ ఉండదు నువ్వే ప్రూఫ్ ఇది ఆత్మవిద్య నీవే ప్రూఫ్ మీరు జీవితంలో ఇస్తామనుకో ఎన్ని సుఖ దుఃఖములను అనుభవించినాడు ఏమేవన్నీ పోయాయి కదా అది నడిచేప్పుడు ఏమైనా అది నడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఇది మనల్ని కనిపేస్తుంది అని అనిపిస్తుంది కానీ అయిపోయి వీళ్ళు మళ్ళీ మామూలుగా నిలిచి తిరుగుతూ ఉంటాడు మానవుడు చూసినంత దుఃఖము ఇంత అంత మానవుడు ఎంతటి దుఃఖమునైనా చూసినాడు చూసి అంచేతనే మానవుడు గతంలో ఎన్ని దుఃఖాలను ఎదుర్కొన్నాడో ఆలోచిస్తే చెప్ప శక్తి కాదు దాన్ని ఉన్న aa uh, that uh, the power of uh, power of yogas uh, that yogas antare adi tremendous yogas son adi meelo gadi untu na yogas meelo infinite yogas sonu ni roha cheyina anta yogas sonu meelo gadi untu adi kramakramanga balipostu చిన్న ఆపదనుక్కోండి చిన్న ఇంజురెన్స్ వస్తుంది బయట పెద్ద ఆపదనుక్కోండి పెద్ద ఇంజురెన్స్ వస్తుంది ఆత్మలో అంతటి శక్తి కలదు అంచేతనే ఆ ఇంజురెన్స్ అది దైవీ లక్షణం దైవీ గుణం ఆ దేవత ఆ పరమాత్మ నుంచి వస్తుంది శక్తి అంతా కూడా మానవ స్వరూపంలో ఉన్నాయన్నీ కూడా ఈ సుఖదుఖములన్నీ కూడా ఇవన్నీ కూడా కల్పిస్తాయి మీరే చూసుకోండి మీరు వర్షంలో తడుస్తున్నారనుకోండి గురుకున్న వాడిని చూసి మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటారు అసలు వస్త్రములు కూడా లేకుండా వర్షంలో తడిసిపోతూ వణికిపోతున్న వాడిని చూసి నేను సుఖంగానే ఉన్నానని అనుకుంటాను ఈ సుఖ దుఃఖములు అనేవి అవి అసలు కావు దే రిలేటివ్ మీరు వాటికి సుఖము అనే ఒక పేరు పెడితే కానీ అది సుఖము ఉన్నది పేరు పెడితేనే సుఖం దుఃఖము అని పేరు పెడితేనే దుఃఖము నేను ఫిజికల్ పెయిన్ గురించి చెప్పట్లేదు గిల్లీ ఇది సుఖం అని అనుకోకుంటే కుదరదు నేను సైకలాజికల్ పెయిన్ గురించి చెప్తాను సైకలాజికల్ పెయిన్ ఇస్ పెయిన్ ఓన్లీ బికాస్ యు కాల్ ఇట్ పెన్ నేను అది పెయిన్ అని అనుకోకపోతే అది పెయి కాబట్టి ఈ సుఖ దుఃఖములనేవి అది ఎక్సక్యూట్ కాదండి ఈ చర్చలన్నీ ఎలా ఉంటాయంటే అవి అబ్సల్యూట్ అనే బేసిస్ మీద ఉంటాయి అసలు అవి అప్సల్యూట్ అయి కాదు కాబట్టి మాకు సందేహాలు సమాధానాలు అక్కర్లేదు వేదాంతులకు అక్కర్లేదు కానీ లౌకికులు ఇలాంటివి ఏమో సందేహాలు ఉంటాయి కొంత చేతస్వం బ్రాహ్మణుడు ఆయన వీటిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ శ్లోకాలని మనం ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఓకే తాత <Nachye> అంతమాత్రముచేత na, మాత్రము చేశ ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం ఈశ్వర అనే స్టేటస్ నీయే తగ్గిపోదు అర్థమైందండి సుఖదులు కర్మాధీనములు అని అన్నంత మాత్రాన ఈశ్వరుని యొక్క స్టేటస్ ఈశ్వరత్వం ఉంటే ఈశ్వరు స్టేటస్ అంత మాత్రం చేత అది తగ్గిపోదు ఇది మీమాంస కర్మ మీమాంసకులు ఏమన్నారంటే ఈశ్వరుడు వద్దన్నారు వాళ్ళు ఈశ్వరుడు లేడు వాళ్ళకి బ్రహ్మణాస్తికులు అని ఎందుకంటే వాళ్ళకి సమస్య వచ్చింది వాళ్ళు దార్శనికులు కదా దార్శనికులు వేరు ఈ పురాణం కథలు చెప్పుకునేవాళ్ళు కథలు చెప్పుకునే వాళ్ళకి కాంట్రడిక్షన్స్ అనే ఆలోచనే ఉండదు వాళ్ళు చెప్పే ప్రతి మాట కాంట్రడిక్షన్ ఇంకా కాంట్రడిక్షన్ అనే ఆలోచన పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏదో ఒక రకమైన సెన్సేషన్ లో పోతూ ఉంటారు ఆలోచించడం కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కథలో అనే అలాగే ఉండదు కథలో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఈ సినిమాలు తీస్తారు ఆ సినిమాలో ప్లాట్ లో కాంట్రడిక్షన్లాట్ అలా ఉంది కాంట్రడిక్షన్స్ ఉంటాయి ఆ కాంట్రడిక్షన్స్ ఆ దర్శకుడు సరిగ్గా రిజాల్వ్ చేయడు సరిగ్గా రిజాల్వ్ చేయడు మేము ఇవన్నీ పరిశీలించే వాళ్ళని చెప్పినప్పుడు పెద్ద క్రిటిక్స్ ఉంది క్రిటిక్ అంటే క్రిటిక్ క్రిటిక్ క్రిటిక్స్ కాదు ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేదంటే విలమెవడో తెలియదుల దాకా విలమె విలం ఎవరో ఉంటాడు వాడు చెట్టజీవుల దాకా తెలియదు సినిమా చూసిన వాళ్ళు విలం ఎవరో చూడని వాళ్ళకి చెప్పవద్దని మేము కోరుతున్నాము అని అడ్వర్టైజ్ చేస్తాం ఎందుకంటే మీకు ప్రారంభం నుంచి విలలు ఎవరో మీ కథలో ఇంకా మజాదే ఉంటుంది వాడు చాలా మంచివాడులాగా చలామణి అవుతూ ఉంటాడు ఆఖరిని వాడు విలంగా తేల వాడు వేలగా తేలిన తర్వాత ఇంక సినిమా పది నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి ముందే మీకు తెలిసిందనుకోండి ఇంకా ఆ సినిమాలో పసు ఉండదు కాబట్టి చెప్పద్దు అని రిక్వెస్ట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఈ సినిమా చూసి వచ్చిన వాళ్ళు మేమే అది చేయలేదు వీళ్ళు తేలి చెప్పాడు అది చదువు రేపు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళందేవాళ్ళు చెప్పడానికి మీరు లేదు సరే ఇంతకీ ఆ విలన ఎవరవుతారో చెప్పుకుంటారా గుమ్మడు అవుతాడు ఆ సినిమాలో అలాంటి విలను గుమ్మడే అవుతాడు మనం తొలగించే వచ్చి వేల అనుకుంటాం ఆఖరికి అయితే విలనవుతాడు అది ఆ పాత్ర లక్షణం సో అది సినిమా పూర్తవుతుంది మనం గొప్ప అనుకుని వచ్చేస్తాం తర్వాత ఆలోచించుకుంటే వాడు విలన్ అయితే అవడానికి విలన్నని అనడానికి వీల్లేని స్టెప్స్ ఏ లోపన్న ఉంటాయి ప్రజలు వాటిని సరిగ్గా రిజాల్వ్ చేయడు ఆ దర్శకుడు వాటిని సరిగ్గా రిజాల్వ్ చేయలేదు అనమాట అలా ఉంటాయి నేను అగే ఇట్లా ఉంటాను కాబట్టి ఈ రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉండదు అలాగే లూజెన్స్ నిధులు పెట్టేసి వెళ్ళిపోతారు చెప్పేసి వెళ్ళిపోతారు లూజెన్స్ భూమి మీద పెట్టాడు స్వర్గంలో రెండో కాలం పెట్టాడు అంటాడు మరి అసలు ముందు భూమి మీద కాలు పెట్టడానికి స్వర్గంలో కాలు పెట్టడానికి ముందు ఎక్కడ నిలబడ్డట్టు అలాంటి లూజన్స్ వాళ్ళు పరిష్కారం చేయరు ఆయన ఎక్కడ నిలబడ్డాడు బలి ఎక్కడ ఎక్కడ కూర్చుంటారు అవన్నీ అసలు పరిష్కారం చేయరు అలాగే చెప్పేసి తప్పట్లేదు సార్ అలాగంటే లూజన్స్ శాస్త్రంలో పనికిరాదు కదా బట్ ఎనివే ది పాయింట్ ఇస్ ఈ వేదాంతలకి సమస్య లేదు నేను ఎక్కడ మొదలుపెట్టానంటే కర్మ మీమాంసకులు ఈశ్వరుణ్ణి ఒప్పుకోలేదు వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో తెలుసినా ఈశ్వరుణ్ణి ఒప్పుకుంటే ఈ ప్రభుల్లో గడుపుతారు వాళ్ళు వాళ్ళు కర్మవాదులు ఈశ్వరవాదులు కాదు కర్మ నిన్ను ఉద్ధరిస్తుంది కర్మ నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది ఈశ్వరుని తీసుకెళ్ళారు మీరు ఈశ్వరుణ్ణి పెట్టారనుకోండి మా నాన్నగారు అన్నారుసారి నాతో నేను అడిగేమన్నా ఇంత కర్మ చేస్తాను వీళ్ళు ఈశ్వరుణ్ణి కాదని ఎలా అన్నారండి ఆశ్చర్యంగా ఉందే అంటే ఆయన అన్నారు అరే ఈశ్వరుడు అంటే వీళ్ళు కర్మలు మానేసి భయం చేస్తూ కూర్చుంటారు ఆ సైకాలజీ వాళ్ళకి తెలుసు అదే వాళ్ళు ఈశ్వరుడు లేదని పెట్టుకున్నారు ఉదాహరణ వెంకటేశ్వర ఉదాహరణ ఆయన చెప్పిన దృష్టాంతం నువ్వు వెంకటేశ్వర స్వామి భక్తులు చూడు వాళ్ళు ఎవరు సంధ్యాసం ఏం చేయరు నిత్యకర్మ ఏమీ చేయరు విధి విధుక్తమైన కర్మలు ఏమీ చేయరు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి పిలక కూడా లేకుండా మొత్తం అంతా గుండి చేయించుకుంటారు సన్యాసులు లాగా అది గృహస్థులు గృహస్థులు పిలక పెట్టుకోవాలి వీళ్ళు వెళ్లి మొత్తం అంతా గుండి చేయించుకుంటారు గుండి చేయించుకుంటే ఏమైనట్టు కర్మ చేయాలి గాని వెంకటేశ్వర స్వామి భయం చేస్తూ కూర్చుంటారు కర్మ చేయరు ఈశ్వరుణ్ణి పెడితే ఇది సమస్య అందుకోసం వాళ్ళు పెట్టలేదు అని చెప్పారు తర్వాత మీమాంసకులలోనే ఇంకో వర్గం బయలుదేరి వీళ్ళకి నవీన మీమాంసకులు అని పేరు ఈ ఈశ్వరుణ్ణి పక్కన పెట్టిన మీమాంసకులకు జగన్మీమాంసకులు అని పేరు వాళ్ళు జగత్ అంటే పాత వాళ్ళు పాతమీమాంసకులు అంటే ఎవరో తెలుసునండి దేవిని శబరస్వామి కుమారుల భక్తు ఇలాంటి వాళ్ళు ఆ తర్వాతి కాలంలో ఖండదేవుడు మొదలైన మీమాంశకులు వచ్చారు ఆపదేవుడు ఖండదేవుడు మొదలైన వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరుణ్ణి కాదంటే మాకు మనసు ఒప్పట్లేదు అని ఈశ్వరుణ్ణి పట్టుకొచ్చారు ఈశ్వరుణ్ణి పట్టుకొచ్చినప్పుడు కాదనడానికి అవసరమైన హేతువుని పట్టుకుని అది సమాధానం కర్మ వల్లనే ఫలం వస్తున్నప్పుడు ఈశ్వరుడు అని కదా వాళ్ళు వీళ్ళే ఉన్నారంటే కరెక్ట్ అయ్యే కర్మ వల్లనే ఫలం వస్తుంది కానీ ఆ కర్మ వల్ల ఆ ఫలం రావాలని నిర్ధారించేది ఈశ్వరుడు అది ఈశ్వరుడికి ఒక ప్లేస్ కల్పించారు వీళ్ళు నవీనమీమాంస నవ్యమీమాంసకుడు శ్లోకం ఇది వేదాంతులకు కూడా ఇదే దృష్టికోం వేదాంతులు కూడా ఈ నవ్యమీమాంసకులతో పోయించేడుతారు అర్థమే నమ్మే ఇది దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనీ చెప్తాం ఈ కర్మఫలముల అవశ్యంభావి అప్పకలభించి తీరు నే నియమము కూడా ఈేణి చేతనే కర్మలు ఉన్నాయి చాలు కదా కర్మలు ఉన్నాయి కదా ఫలం ఇవ్వడానికి మళ్ళీ ఈశ్వరుడు ఎందుకు ఫలం ఇవ్వడానికి ఈశ్వరుడు అక్కర్లేదు అంటే కాదులేవయ్యా ఈ కర్మ ఈ ఫలము ఇస్తుంది అనే ఆ నియమం ఏదైతే కలదో ఆ నియమమును నిలబెట్ ఆ నియమమును ఓవర్సీ చేసేవాడు ఆ నియమాన్ని నిర్మించి దానిని పరిశీలించేవాడు ఈశ్వరుడు అని అక్కడికి ఏమైంది కర్మ ప్లేసు ఉంది కర్మ నేనే కాదని లేదు ఈశ్వరుడికి కూడా స్థానాన్ని కల్పించినాము ఇప్పుడు మనం ఈశ్వరవాదులమవుతాము లేకపోతే అనీశ్వరవాదుగా నిలిపోతాము మనం అలా చేయటానికి వీలు లేదు అని నవ్యమీమాంసకులు అలా మార్చుకున్నారు ఇది వేదాంతుల రూప్తి వేదాంతులు బ్రహ్మవాదులు వేదాంతులు ఈశ్వరవాదులు కాబట్టి వేదాంతులు ఏమన్నారంటే సుఖదుఖములు అనేవి కర్మలను బట్టి వస్తాయి ని ఈశ్వరుడు యొక్క అధీనంలోనే ఆ కర్మలు ఆ ఫలములను ఇస్తాయి చేతన అధీనం ఉండాలి అయితే కర్మ జడం కదా జడము అనంత తానుగా ఫలం లేదు చేతన యొక్క అధీనంలోనే జడము పనిచేస్తుంది కాబట్టి చేతనులైన ఈశ్వరుల యొక్క అధ్యక్షతలో ఈ జడమైన కర్మలు ఫలములను ఇస్తాయి అలా ఈశ్వరుని వాళ్ళు నిలబెట్టారు అదే శ్లోకం